చిత్తచాంచల్యం వృత్తి చాంచల్యం అణిగిపోలేదనమాట ఇంకా ఆసక్తులు పూర్తిగా పోలేదనమాట త్రిగుణాతీతం అవ్వలేదన్నమాట వీళ్ళలో ఈ చపలత్వం ఉంటుంది ఇది జాగ్రత్తగా గమనించి స్వరూప జ్ఞానంలోకి మార్చుకోవాలి ఎవరికి వాళ్ళు స్వాధ్యాయంలో చేయవలసిన పనిది శాస్త్రంలో ఎంత వెతికినా కనపడదు నీకు వజ్రపు డొంగరం పెట్టుకుంటే బాగుంటుంది మా ఆయన నాకు నిశ్చితార్థం నాడు ఏమాడు కావాలమ్మా అని అడిగితే ఆనాడు అజ్ఞానం చేస్తే నాకేం వద్దన్నాను ఆనాడే నేను వజ్రపు డొంగరం అడుగుంటే బాగుండేది నాకు ఆనాడే వజ్రపు డొంగరం వచ్చేసి ఉండేది ఇది ఎప్పుడూ ఈవిడ ముప్పై ఏళ్ల పాటు వివాహ పర్యంతం ఇదే విషయం చెప్తూ ఉంటుంది పెళ్ళి అయ్యి ముప్పై ఏళ్ళు ఐ హ్యావ్ లాస్ట్ మై డైమండ్ రింగ్ అంటుంది ఎక్కడ పోగొట్టుకున్నావమ్మా అసలు మా ఆయన ఆనాడే ఇస్తాను అన్నాడండి కానీ నేనేమి వద్దన్నానండి అందుకని ఆయన ఏమి ఇవ్వలేదండి ఆయన ఇచ్చి ఉంటే నాకు ఈ ముప్పై డైమండ్ రింగ్ ఉండేది కదా అసలు ఎంతగా ఆయన ఇచ్చాడమ్మా ఇవ్వలేదండి బాబు మరి పోగొట్టు ఎలా పోగొట్టుకున్నావమ్మా నేను అడుగుంటే ఆయన ఇచ్చి ఇచ్చి ఉండేవాడు కదండివిడ అడగాలేదు ఆయన ఇవ్వాలేదు ఆవిడ పోగొట్టుకొని కానీ ఆవిడ దుఃఖం నా డైమండ్ రింగ్ పోయింది ఇప్పుడు ఈ దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు సరే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ గొడవ అంతా నాకు ఎందుకని అర్జెంట్గా డైమండ్ డ్రింక్ కొనిచ్చి చూసాడు ఇప్పుడు డైమండ్ డ్రింక్ పోయిందని అంటానికి అవకాశం ఉందా లేదు కానీ ఆవిడలో ఆ దుఃఖం మాత్రం పోదు ఎందుకని నేను కనీసం ముప్పై ఏళ్ల పాటు పెట్టుకోవాల్సింది అని ముప్పై ఒకటో పెట్టుకున్నాను కాబట్టి ఇట్రివర్స్ అయిపోద్ది అనమాట ఇది చపలత్వంలో ఉన్న లక్షణం అది నువ్వు ఎట్లా చెప్పినా అది చపలమే అంటే నువ్వు ఎటు ఎటువైపు దాన్ని కన్విన్స్ చేద్దామని ట్రై చేస్తే ఇంకోవైపు చెప్పలత్వాన్నికుంటు కాబట్టి నీ లోపల ఉన్న ఈ అనాత్మ జ్ఞాన లక్షణమనే చెప్పలత్వాన్ని పోగొట్టుకోవాలి దీని కొరకు స్వాధ్యాయం చేయాలి చదవ అవివేకంలో ఏమీ తెలియకున్నా అన్నీ తెలుసునని అహంకరిస్తాడు వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుసు అన్న ఒక్క దాంట్లోనే తగాదా ఉంది ఎంతైనా విషయం ఏంటంటే ఆత్మజ్ఞాన నిష్ఠుడు నాకేం తెలియదు అంటుంటాడు ఎందుకు తెలియదు అంటున్నాడు అనంత విశ్వమంతా తెలుసుకున్నది ఎంత పిపీలికం బ్రహ్మమేమో అనంత విశ్వమంతా తెలుసుకున్నది ఎంత పీపీలికమంతా మరి ఇప్పుడు చేయమంతా తెలుసుకుని బ్రహ్మం అంతా తెలుసు అన్నాడు అనుకోండి ఏమైపోతుంది అంతా సమస్యాత్మకమే ఏమండి అయితే మా సమస్యను మీరు పరిష్కరించాలి అన్నీ తెలుసు అనగానే గుర్తుపెట్టుకోండి నాకు అన్నీ తెలుసండి అన్నీ వచ్చండి అన్నవాడి ఉన్న సమస్యలు ఇంత కాదు అందరూ వాడి దగ్గరికే వస్తారు మా సమస్య పరిష్కరించండి మా సమస్య పరిష్కరించండి తీరా చేయబోతే రాదు సామర్థ్యం సమర్థత ఉండదు ఈ అనాత్మ జ్ఞానంలో ఇదో తగాదా ఇక్కడ ఏమనిపిస్తుందంటే అన్నీ తెలుసు అనిపిస్తూ ఉంటుంది అన్నీ తెలుసు అనిపిస్తూ ఉంటుంది కానీ చెయ్యబోతే రాదు అది ఎందుకని హాఫ్ హార్టెడ్గా తెలుసు కాబట్టి సగం సగం తెలుసు అర్ధ జ్ఞానమే ఉంది అక్కడ పూర్ణ జ్ఞానం లేదు కాబట్టి నాకు నేను బ్రహ్మనిష్ఠు ఉండండి నేను సమాధినిష్టండి నేను బాగా సాధన చేశానండి అన్నవాళ్ళు వాళ్ళని ఏం చేయమన్నామంటే ఒక్కడిని తరింపజేయను నన్ను ప్లీజ్ సెలెక్ట్ వన్ అవుట్ ఆఫ్ ఆల్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఆన్ ది ఎర్త్ ఎనిమిది కోట్ల మంది మానవులు భూమండలం మీద ఉన్నారు అమెరికా వాడనం ఆఫ్రికా వాడనం ఆస్ట్రేలియా వాడను ఇండియా వాడను మీ ఊరు వాడను మీ ఇంట్లో వాడను ఎవడైనా పర్వాలేదు ఒక్కడిని సెలెక్ట్ చేసుకుని నీకున్న జ్ఞానం నీకున్న అనుభవం నీకున్న సామర్థ్యం ఒక్కడికి చెయ్యి ప్లీజ్ గైడ్ హీమ్ ప్లీజ్ టీచ్ హీమ్ ప్లీజ్ ఇంపార్ట్ హిమ్ అంటే నాలెడ్జ్కి మూడు స్థాయిలు ఉన్నాయి గైడ్ టీచ్ ఇంపార్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ఇంపార్ట్ చేయాల్సిందే అంటే గురువు ఎందు అంశీభూతమై గురువు హృదయంలో స్థానాన్ని సంపాదించి మాత్రమే పొందగలవు దానికి ఇంపార్ట్ అని పేరు అంటే నేను టీచ్ చేస్తానండి పర్వాలేదు ఒక పాస్ మార్కులు రావచ్చు నేను గైడ్ చేస్తానండి సంవత్సరంలో వస్తారో లేకపోతే పది సంవత్సరాలకు వస్తారో చేయవచ్చు కూడా ఏదైనా నీ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది గురువు సమర్థుడై ఉండాలి శ్రోత్రియం బ్రహ్మనిష్ఠుడై ఉండాలి అలాగే శిష్యుడు కూడా అధికారి అయి ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ చెపలత్వాన్ని పోగొట్టాలి చదువు అన్ని గొప్పలు తానే సృష్టి చేసిన కర్తనని అన్నిటినీ గొప్పగా దర్శించిన ద్రష్టం చెందుతాడు అది సంగతి ద్రష్ట మోహానికి కారణం ఏమిటి అంటే నువ్వు ద్రష్ట అన్న స్థానంలో ఉండటం ద్రష్ట అన్న స్థానంలో ఉండి దృశ్యంతో తాదాత్మ్యత చెందటం ద్రష్టకి రెండు స్థాయిలున్నాయి ఒకటి ఏమిటి దృశ్య విలక్షణుడు రెండో దృశ్య సంగతుడు దృశ్యంతో కలిసిపోయేటటువంటి వ్యవహార జ్ఞానంతో అనాత్మ జ్ఞానంతో ఉన్నవాడు కూడా ఉన్నాడు అందులోనే సాక్షి స్వరూపం కూడా ద్రష్టగానే